అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనందరికీ ఉపయోగపడేటువంటి విషయం మన ధర్మం మన భక్తి అనండి జ్ఞానం అనండి అది చెప్పినటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటాం మనం కలిసి అనుకుంటాం పెద్దలు మీ అందరికీ తెలుసు మనయేవ ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తిర్నిర్విషయం స్మృత ఈ మానవ జన్మలో బంధానికి మోక్షానికి అన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే మనస్సు అని మన పెద్దలు చెప్పారు అందువల్ల ఈ మనస్సును మంచి మార్గంలో పెట్టుకోవటం ఆ మనస్సు ద్వారానే ముక్తి మోక్షం లేదా అంటే బంధం ఈ భవబంధాలన్నీ కూడా దానివల్ల ఏర్పడుతూ ఉంటాయి ఆ వల్ల జననాలు మరణాలు పునరపి జననం పునరపి మరణం అందువల్ల మనస్సును గురించి ఈ మాట అన్నారు మనయో మనుష్యానం కారణం బంధమోక్షయో మరి మనస్సు ఏమిటి అంటే ఇది ఆలోచనలే మనస్సు మనసు యొక్క పని ఏమిటంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంటుంది అందుకే ఆలోచనలు సంకల్పాల గురించి మనం ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మన మనసు అంటే ఆలోచనలే అంతకంటే లేదు ఆలోచనల పుట్ట నిత్యం అయితే కదా మన మనసు ఎప్పుడు కూడా లక్ష రకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంది దాన్నే సంకల్పాత్మకం వికల్పాత్మకం అంటాం కాసేపు అది సంకల్ప వికల్పాల యొక్క సమ్మేళనం మనస్సు అందువల్ల ఈ మనసు గురించి మనం తెలుసుకొని ఆ మనసును మంచి మార్గంలో పెట్టుకొని ఆ మనసు ద్వారా మంచి సంకల్పాన్ని చేసుకున్నట్టయితే మంచి మార్గంలో నడవటం ధర్మార్థకామ మోక్షాలు పొంది ముక్తి మోక్షం వస్తాయి ముఖ్యంగా ఈ మనసు మనకు కనపడేది కాదు అనేక మంది మానసిక డాక్టర్లు ఉన్నారు సైకట్రిక్ డాక్టర్లు ఈ కనపడినటువంటి మనసుకు వైద్యం చేస్తారు వాడు అందువల్ల ఈ మనసు మన నియంత్రణలో ఉంచుకోవాలి మన జాగ్రత్తగా దాని గురించి తెలుసుకోవాలి అందుకే భగవద్గీతలో అర్జునుడు అంటాడు చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మయే వాయోరివ సుదుష్కరం మనకు ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో నాలుగు మాటలు అనుకుందాం కృష్ణుడు చెప్పిన మాటలు విని అర్జునుడే అన్నాడు ఈ మనసంతా అంతా కూడా చెంచలంగా ఉంది ఒక చోట నిలబెట్టడానికి అవకాశంగా లేదు వాయోర్యవసుదుకరం గాలిని ఎట్లాగైతే మనం చేతితో పట్టుకోలేమో మనసును కూడా పట్టుకోలేము అప్పుడు కృష్ణ భగవానుడు కూడా సమాధానం చెప్పాడు అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతు తు కౌంతేయ వైరాగ్యేన జగృహ్యతే నువ్వు చెప్పిన మాట చాలా సత్యం అర్జున ఈ మనస్సు అనేటువంటిది అంటే మన ఆలోచనలు అన్నమాట ఆలోచనలు ఎప్పుడు కూడా సంకల్పాత్మకంగా వికల్పాత్మకంగా ఉంటాయి అన్నాం కదా మన సంకల్పాలన్నీ కూడా మనసుకు సంబంధించినవి ఇవి ఎప్పుడు కూడా అటు ఇటు వాయురే వసు పట్టుకోవడం చాలా కష్టం స్థిరంగా ఒక చోట ఉంచడం చాలా కష్టం దీనికి మార్గాలు ఏమిటి మనస్సును స్థిరంగా పట్టుకొని మంచి మార్గంలో నడవటానికి మంచి సంకల్పాలు చేయటానికి కూడా మంచి సంకల్పం చేసినా ఒక్కొక్కసారి వెంటనే మారిపోతుంది సంకల్ప వికల్పాలే కదా మనసు లక్షణం దానికి ఏమిటయ్యా మార్గం అభ్యాసము వైరాగ్యము నిరంతరంగా సాధన చేయాలి అదే ప్రాక్టీస్ అంటాం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మనసును పట్టుకోవటం కూడా ప్రాక్టీస్ చేయాలి అలవాటు చేసుకోవాలి అటు ఇటు పోయిందనుకోండి మనసు ఎందుకైనా అనవసరమైన ఆలోచనలు చేయటం దా కూర్చో ఈ భగవంతుడి గురించి ఆలోచన చేయి మంచి ఆలోచనలు చేయి చెడు ఆలోచనలు వచ్చినప్పుడు కూడా మనంతటా మనమే దాన్ని సెల్ఫ్ కౌన్సిలింగ్ అంటాం మంచి ఆలోచనలు చేయమని చెప్పగలగాలి రెండోది ఏమిటంటే వైరాగ్యం ఈ ప్రపంచమంత మాయా నాకు ఇవన్నీ వీటి ఏం ప్రయోజనం ఏం సాధిస్తాను నేను ఇవన్నీ ఏమైనా ఉపయోగపడతాయా బాధలు తప్ప ఈ ఆలోచనలు అని కనుక ఒక వైరాగ్య భాగం చీ అనిపించింది అనుకోండి వైరాగ్యం వచ్చిందంటే ఇక వెంటనే మనసు అనేటువంటి నియంత్రణ అవుతుంది ఇట్లా మనసు సంకల్పాల గురించి అనేక రకాలుగా ఇక తర్వాత ఈ మనసు చేసేటువంటి పని మానసిక తపస్సు అంటాను కూడా తపస్సు చేస్తాం తపస్సు అంటే అరణ్యాలకు వెళ్ళాల్సిన పనుల భగవద్గీతలో చెప్పినట్టుగా శారీరకమైన తపస్సు వాచిక తపస్సు మాటలతో చేసేటువంటి తపస్సు ఉంటుంది మనసుతో చేసేటువంటి తపస్సు ఉంటుంది కాబట్టి ఈ ఆలోచనలు మంచి ఆలోచనలు చేయటానికి ఎలాంటి ఆలోచనలు చేయాలి ఎలా చేయాలి సంకల్పం సత్సంకల్పం ఉంటాం ఆయనకి సంకల్పశుద్ధి అండి మంచి సంకల్పం చేశారు ఆ పని అయిందని మనం వింటూ అట్లాగే మనం కూడా అట్లాంటి సత్సంకల్పాలు చేయటం దీని గురించి భగవానుడు ఒక మాట అంటాడు ఈ మానసికమైనటువంటి తపస్సు మనకు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కనబడుతుంది శారీరకమైనటువంటి తపస్సు మాటలతో చేసే తపస్సు మనసుతో చేసే తపస్సు అంటే ఆలోచనలు సంకల్పాలకు సంబంధించినటువంటి తపస్సు అనమాట ఏమిటది మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహసంశుద్ధిరే తపో మానసముచ్చే మనస్సు యొక్క నిరమలత్వం ప్రసన్నతను మనఃప్రసాద అంటాం అందువల్ల చింతా శోకాలు వ్యాకులత ఉద్దిగ్నత విషాదం భయం ఇవన్నీ దోషాలు లేనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి అట్లాగే సౌమ్యం అసూయ హింస ప్రతిహింసలు క్రౌర్యం నిర్దయ ఇలాంటివి లేకుండా సౌమ్యంగా ఉండాలి మౌనం ఇది ఒక అద్భుతమైన విషయం మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం అనుకుంటాం కాని భగవానుడు భగవద్గీతలు ఏం చెప్పాడు అంటే మౌనం మనస్సుకు సంబంధించింది అంటే ఆలోచనలను అటు ఇటు పోనీయకుండా ఒక చోట కేంద్రీకరించి సత్సంకల్పాన్ని చేయటం అదే భగవంతుడి మీద మనస్సు పెట్టడం అంటాం అందువల్ల మనస్సును నిరంతరము కూడా భగవంతుడి యొక్క గుణ ప్రభావాలు స్వరూపం లీలలు నామచింతన ఏది అయితే అలా ఉంచటం దాన్ని మౌనం అంటాం ఆత్మ వినిగ్రహ అంతఃకరణంలో ఉండేటువంటి చాంచల్యం ఇది ఆలోచించడం అది ఆలోచించడం అనవసరమైనటువంటి ఆలోచన చేయటం అది కూడా లేకుండా చేసుకోవాలి అట్లాగే భావ సంశుద్ధి ఇదే సంకల్పం స్వత్సంకల్పం అంటాం సంకల్పాలు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి సంకల్పం అంటే భావ సంశుద్ధి అనమాట కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా అంటే రాగద్వేషాలకు కామక్రోధాలకు లోపమోహాలకు మదమాత్సర్యాలకు ఈర్ష్యా ద్వేషాలకు అట్లాగే తిరస్కారానికి అంగీకారానికి అసూయ ఇట్లాంటివన్నీ కూడా లేకుండా ఉండటమే భావ సంశుద్ధి ఒక మంచి భావాన్ని మంచి సంకల్పాన్ని చేసుకొని ఇది నాకు ప్రయోజనంగా ఉంటుంది నా జీవితాన్ని ధన్యం చేస్తుంది నాకు సుఖాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది నన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది అని ఒక సత్సంకల్పం చేసుకోవాలి అందువల్ల ఈ మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలను జాగ్రత్తగా చేసుకోవటం మంచి ఆలోచనలతో ఉండటం ఆ వచ్చినటువంటి ఆలోచనలను బుద్ధి ద్వారా నిర్ణయం చేస్తాం మనోబుద్ధి చిత్త అహంకారాలని ఉన్నాయి కదా అందువల్ల ఆ ఆలోచనలను మంచి మార్గంలో ఉంచుకోవటం ఆ అనవసరమైనటువంటి ఆలోచనలు రాకుండా చేసుకోవటం ఆ వచ్చిన దానిలో ఉండే సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సును సత్సంకల్పం పట్ల నిలబెట్టడం తద్వారా ఆ సత్సంకల్పాన్ని ఆచరణలో పెట్టుకున్నట్టయితే జీవితం ధన్యమవుతుంది అందుకే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన ఏవో మనుష్యానం కారణం బంధమోషయో నా ఆలోచనలు నా సంకల్పాలే నా యొక్క బంధానికి కానీ కష్టానికి కానీ దుఃఖానికి కానీ సుఖానికి కానీ ఆనందానికి కానీ మోక్షానికి కానీ ఇదే కారణం మంచి ఆలోచనలు చేసుకోవాలి అట్లాగే మంచి సంకల్పం చేసుకోవాలి ఈ రెండు కూడా మనసుకు సంబంధించినటువంటి అంశాలు అవి తెలుసుకున్నప్పుడు మన జీవితాన్ని మనం సరైనటువంటి మార్గంలో పెట్టుకోగలం భగవంతుడి యొక్క కృపని పొందగలం అందువల్ల ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనయో మనుష్యానం కారణం బంధమోక్షయోహో నా ఆలోచనలు నా సంకల్పాలే నా జీవితాన్ని తీర్చిదిద్తాయి అందుకే కదా వివేకానంద స్వామి You యు ఆర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ ఇవి ఎప్పుడు గుర్తుపెట్టుకొని మంచి ఆలోచనలతో స్థిరమైనటువంటి మంచి సంకల్పాలతో జీవితాన్ని కొనసాగించుకుందాం నమస్కారం